మహా పరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమ కలిగిన దేవ కృపా కణికరము గల తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి ఉన్న మా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవ ప్రేమ స్వరూపివి కరుణా సంపన్నుడవు దయా దాక్షిణ్యుడవు ధవల అతి సుందరుడవు అతికాంక్షనీయుడవు పదివేల మందిలో గుర్తించదగినటువంటి నా ప్రాణ ప్రియుడు అయిన దేవ సత్య స్వరూప తండ్రి పరలోక మందున్న మా దేవ మా తండ్రి మా ప్రభువ మా విమోచకుడ నీకు స్తోత్రములు వందనాలు తండ్రి ఇదిగోనైనా ఈ గడిచిన కాలమంతా నాయన ఈ దినం వరకునైనా ఈ క్షణం వరకు ప్రభువ మమ్మల్ని అందరినీనైనా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి ఈ రీతిగానైనా మమ్మల్ని అందరినీనైనా నీ సన్నిధిలో చేర్చినందుకు ప్రభువా నీకు వందనాలు తండ్రి నీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ఉందిరో అక్కడ వారి మధ్య నేను ఉందినని మాకు వాగ్దానం చేసిన దేవ నాయనా తండ్రి మీరు కృపా సత్య సంపూన్నుడుగా నాయన మా మధ్యలో ఉండండి దేవ మీ యొక్క సన్నిధి మీ యొక్క ఆత్మ తండ్రి మీ యొక్క ప్రసన్నత నాయన మా మధ్యలో ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో నా తండ్రి జరుగుతున్న ఆరాధన అంతటిని ఆయన మీకు మహిమకరంగా నాయనా తండ్రి మాకు దీవనకరంగా జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం ఎవరైతే నాయనా తండ్రి మా ప్రియులు రావాల్సిన వారు ఉన్నారు వాళ్ళందరినీ మీరు నడిపించండి వాళ్ళకున్న ప్రతి ఆటంకాలు తొలగించండి ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యేలాగా మీరే కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాం రాలేని వారిని కూడా నాయనా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి జరుగుతున్న నాయన ఈ యొక్క ప్రేర్ మీటింగ్లో తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందండి ఈ దినం నాయన వాక్యం ద్వారా ప్రభు మీరు ఏమైతే ఉద్దేశించిన ఆయన మాతో మాట్లాడాలనుకున్నారో తండ్రి ఆ యొక్క మీ స్వరాన్ని ప్రభు మాకు వినిపింపజేయండి తండ్రి తండ్రి మేము వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనసు తండ్రి మనసు తిప్పుకొని నాయన మీ వైపు తిరిగేలాగా నాయన మాకు సహాయం తెచ్చేయండి మాలో ఎలాంటి కఠినతనం ఉన్నా తొలగించండి వాక్యానికి నాయన సాత్వికముతో లోబడి ఆ వాక్యానికి తగినట్టుగా మార్చుకొని అయా నిజముగా నాయన సత్యంలో ఉండి మిమ్మల్ని వెంబడించేవారిగా మిమ్మల్ని ప్రేమించే వారిగానైనా ఈ లోకంలో మీరు మాకు చెప్పింది ప్రతిదినైనా నీ ఎదుట మేము చేసేవారిగా ఉండటకు సహాయం దయచేయండి తండ్రి ఎవరైతే బలహీనతలు గుండా ఉన్నారో అనారోగ్యాలతో గుండా మీరు కరుణించి ప్రతి ఒక్కరిని అయినా మీరు స్వస్థపరచమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి జాయిన్ అయినా ప్రతి ఒక్కరిని మీరు ప్రతి ఒక్కరిని వారి కుటుంబ సభ్యులని వారి ఇంటి వారందరినీనైనా మీరు దీవించి ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రేర్ మీటింగ్ లోనైనా మీరేనాయనా అది నుండి అంతం వరకునైనా మీకు మహిమకరంగా జరిగించమని ఆ రీతిగానైనా మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ లోదర్ పాట సిస్టర్ ప్రైజ్ లో ప్రైజ్ పాట పాడుకుందాం దేవుణ్ణి ఆరాధిద్దాం నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా నీ కంటే నమ్మదగిన దేవుడెవ్వరయ్యా నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా మెలుకొరకే అన్నీ జరిగించు ఏసయ్యా మెలుకొరకే అన్నీ జరిగించు ఏసయ్యా కిడు వెనకే ఆశీర్వాద్ పంపుతావయ్యా ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయా నీ కంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీతుంటే నాతో ఏ భయము లేదయా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుండే నాతో ఏ భయము లేదయ్యా కుట్టబడిన వేలా నా గాయం కట్టినావే కొట్టబడిన వేలా నా గాయం కట్టినావే బాధించిన స్వస్థ పరిచేది నీవే బాధించిన స్వస్థ పరిచేది నీవే నీ కంటే నీ కంటే నమ్మదగిన దేవుడు ఎవరయ్యా ఉంటే నాతో ఏ భయము లేదయ్యా నీ కంటే నమ్మదగిన దేవుడెవరయ్యా ఉంటే నాతో ఏ భయము లేదయ్యా అనచబడిన వేళ నా తలను ఎత్తినావే అనచబడిన వేళ నా తలను ఎత్తినావే శిక్షించిన గొప్ప శీక్షించిన గొప్ప చేసేది నీవే నికంటే కంటే నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాతో ఏ భయము లేదయా నికంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాతో ఏ భయము లేదయా విడువబడిన వేళ నేను చేరదీసినావే విడువబడిన వేళ నన్ను చేరదీసినావే కోపించిన కర చూసేది నీవే కోపించిన కరణ చూసేది నీవే కంటే నీ కంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా మెలుకొరకే అన్నీ జరిగించు ఏసయా మెలుకొరకే అన్నీ జరిగించు ఏసయ్యా ఇడు వెనుకే ఆశీర్వాదం పంపుతావయా ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయా నీకంటే నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాతో ఏ భయము లేదయ నీవుంటే నాతో ఏ భయము లేదయా హలో థ్యాంక్ యూ లేదా ముఖ్యంగా ఈ మన మనకు దేవుడి ఇచ్చినందుకు దేనికి పొందాలని చెప్పుకుందాం ఈ సమయం పొందుకోలేక ఆయన సూచించలేక ఎంతమంది సొంత పనులలో విజయపోతారు కాబట్టి ఇది మనకు దేవుడు ఇచ్చిన టైం అవకాశం కాబట్టి అన్ని విషయాలలో ఆయనకి మనం మయమ చెల్లించేలా ఉండాల ముఖ్యంగా ఆయన మీద ఆధారపడాలా మనం కదా ఈరోజు మనం చూసుకోవాల్సిన మెసేజ్ ఏంటంటే రక్షణ పొందినం ఎట్లా పొందినం రక్షణ దానికోసం మనం చూస్తున్నాం ఇక్కడ పొందినాక ఎట్లా ఉంటున్నాం ఎట్లా మనం మాట్లాడతాడు ఎట్లా ఉంటే ఆయన మనకు ఆయన సత్యాలు మనకు బయలుపరిస్తాడు అనేది ఆంశం ఈరోజు ఎపిసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇక్కడ మనం నాలుగు నుంచి చూసుకున్నాము అందరికీ బ్రైజ్లాడు ఎపిసీలు ఒకటో అధ్యాయము నాలుగు వచ్చినం ఎట్లనగా తన ప్రీనియందు తాను ఉచితముగా అనుగ్రహ అనుగ్రహించిన తనకు చదువు ఎట్లనగా తాను ఉచితను చూడండి ప్రేమించిండు కాబట్టి తన తండ్రి ఆయనను ప్రేమించింది కాబట్టి ఆయన మొత్తము సమస్తానికి ఆయనకు అప్పగించేసిండు ఆయనకి అట్లా ఇప్పుడు మనకు మనమైన బిడ్డలుగా ఉంటే మనకు కూడా సమస్తాన్ని అప్పగించేస్తాడు ఆయన మనం రక్షణ ఎట్లా ఉచితంగా మనం పొందినామంట ఇక్కడ ఇంత క్లియర్ గా ఉన్నాం కానీ ఉచితంగా మనకి ఇచ్చినాడు ఆయన నువ్వేమన్నా ఇచ్చినావా రక్షణ పొందుకుంటే నేనేమన్నా ఇచ్చినా రక్షణ పొందుకుంటే ఏమన్నా పైసలు ఇచ్చినావా మనం ఎవరికైనా వాప్టిజం ఇచ్చినది కానీ ఏస్ప్రో నమ్ముకున్నది కానీ సృష్టికర్తలు నమ్ముకున్నది కానీ ఎవరైనా ఇచ్చినామా ఎవరు మేపసేయలేము పైసలు తీసుకొని రక్షణ ఇచ్చే దేవుడు కాదు మన దేవుడు ఉచితంగా రక్షణ ఇచ్చే దేవుడు మనకి ఇక్కడ చూడండి ఉచితంగా మీరు రక్షణ పొందుకురు ఎట్లనంట మనం ప్రేమించిన ఆయన ఆయన ఉచితంగా మనకి ఇచ్చిండు మన అనుగ్రహించిండు మనం కుమార్ ఇప్పుడు ఆయన కుమారులవి మనం తెలుసా కదా ఆయన మనము ఆయన రూపంలో మనం ఏం చేయాలంట మహిమ పర్షానికి కీర్తి కలిగినట్టు ఆయన కీర్తి కలగాల మన వల్ల కీర్తి కలగాల ఏమంటారు ఘనత రావాలి ఆయనకి ఇప్పుడున్న ఈ జనరేషన్ లా ఇప్పుడున్న ఈ యొక్క సొసైటీలా ఎంతమంది ఆయన కీర్తిస్తురు ఎంతమంది ఆయనకి కీర్తి ఆయనకు మెప్పు తీసుకొస్తురు ఎంతమంది ఆయనకు ఓమానం కలిగడి చేస్తారు అనేది ఇక్కడ పాయింట్ పొందుకున్న ప్రతి ఒక్కరు రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు ఎవరెవరు స్వీకరిస్తారు ఎవరెవరు స్వీకరిస్తలేరు ఏమంటుండు ఎవరెవరి ప్రతిఫలానికి ఎవరెవరికి తగ్గట్టుగా వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడంటే ఆయన నువ్వు ఎట్లా మెసేజ్ చెప్తే నువ్వు ఎట్లా వాక్యం చెప్తే నువ్వు ఎట్లా సేవ చేస్తాయి ఎట్లా ఇతరుల కోసం నువ్వు ప్రాణం చేస్తే ఇతరుల కోసం నువ్వు ఎట్లా భారంగా నువ్వు కన్నిటి ప్రాణం నీ అవసరాలకి నా అవసరాలకి నేను ఎట్లా అయితే దేవుని దగ్గర అడుగుతానో ఇతరుల కోసం మనం అట్లా అడగాలంటే ఎందుకంటే మనం ఉచితంగా పొందుకున్నాం తెలుసా ఉచితంగా పొందుకునే బిజినెస్ చేయడానికి వీల్లేదు అసలు ఇప్పుడున్న మనుషులు సాగం బిజినెసే ఎక్కడన్నా ఉన్నారు మొత్తం బిజినెస్ బిజినెస్ విషయం ఇప్పుడు ఒక్క దేవుని నమ్ముకున్న ఒక బిడ్డ ఆస్తులు కోట్లాన కోసం అట్లా సంపాదించడం అంటే ఎట్లా మరి ఈస్బకి ఏ ఆస్తి లేదు ఎట్లా అయినా సంపాదించలేడు మరి మన మీదకి సంపాదించడం అంత కదా ఏదాని మీద ఉంది మనకు ఆశ ఆస్తి మీద ఉందా డబ్బు మీద ఉందా లేకపోతే బిల్డింగ్ మీద ఉందా ఉచితంగా పొందుకున్నాం కదా ఉచితంగా ఇద్దామనే ఆశ ఉందా మనుషులు వాళ్ళ వాళ్ళ మెప్పు కోసమే చూస్తారు కానీ అయ్యే మేము ఉచితంగా పొందుకొని వేసుకో దగ్గర మేము కూడా ఉచితంగా ఇద్దాము మనుషులకి అయినా ఎవ్వరు లేరు ఉన్నరా వాళ్ళ వల్ల మహిమ కలుగుతుంది దేనికి అంతే ఇప్పుడు అక్కడక్కడ మేలు జరుగుతున్నాయంటే ఆయన నామాన్ని ప్రకటిస్తారు ఆయన నామాన్ని పట్టుకొని నడుస్తున్నా వాళ్ళ మేలు జరుగుతున్నాయి అంతే ఎక్కడ చూడు నష్టం చూడండి ఇవన్నీ వర్షాలు ఎంత నష్టం అయిపోతుంది ఎంత ఎంత అది తెలుసా మొత్తం ఎక్కడ అక్కడ బండ్లు అన్ని ఎక్కడ మనుషులు కూడా కొట్టుకోతారు నూట మంది చచ్చిపోయారు వర్షానికి వరదల కదా ఎక్కడ చూసినా బండ్లు కార్లు ఇవన్నీ నాశం నాశం అయిపోతున్నాయి ఎక్కడ ఉన్న కొంతమంది పేరు చేసుకున్నట్టే కొంతమంది కొంతనో బతుకుతున్నారు తెలుసా ఆయన ఉగ్రత కింద ఎవరు తట్టుకోలేడు ఎంత పెద్ద సేవ ఆయన ఉగ్రత వచ్చిందంటే ఆయన కంటికి తప్పు కనిపించిందంటే కథ మొత్తం తుడిచేస్తాడు ఆయన అలాంటి కృపాదేవుడు అలాంటి దోషంగాల దేవుడు మన తనను తాను తృప్తినిగా చేసుకొని వచ్చి మనకు రక్షణ అనుభవించినాక రక్షణ పొందుకున్న మనము బిజినెస్ చేస్తున్నాం ఆయన సేవతోటి బిజినెస్ చేస్తున్నారు ఆయన సేవతో కదా అవి మనుషుల మీద ఆధారపడడం ఎందుకు కదా చేసినాం పేరు ఎట్లా చేస్తున్నాం ఏస్తు మనకు హేస మనకు అనుగ్రహించడు మనం దాన్ని ప్రకటిస్తున్నాం అని అనుకోవాలి కానీ మీరు నా దానికి రాలి మీరు నా దగ్గరికి రాలి ఎక్కడనే ఉండాలి ఎక్కడ వాక్యం పాటిస్తున్నారు ఎక్కడ నీకు వాక్యం అర్థమవుతుంది ఎక్కడ నీకు సత్యం నడుస్తుంది ఇక్కడ వాక్యం ఉన్నట్టు ఉన్నట్టు ఉన్నట్టు ఎక్కడ నడుస్తుంది మనం చూసుకొని నడవడం మన కదా ఏసో దగ్గర ఒక పని మనిషి కూడా లేడు అంత పెద్ద సృష్టికర్త సృష్టి మొత్తం అయిన చేతులు ఉంది మరి ఆయనకు పని మంచి పెట్టుకోవచ్చు కదా ఆయన ఆశలు సంపదకుని కదా ఇక్కడ వరలో మొత్తం ఆయన సృష్టి మొత్తం అధికారం మనకు ఎందుకు ఆస్తి మనకు కూడా అసంటి ప్రేమ ఇచ్చింది కదా మనకు అన్నిటికీ అధికారం ఇస్తా అన్నప్పుడు మనం ఎందుకు ఆశ పెట్టుకుందాం నమ్ముకున్న ఆశ పెట్టుకుంటారు పైసల మీద కదా మనుషుల మీద మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆయన మీద ఆధారపడుతున్నారా మనుషుల మీద ఆధారపడుతురా ఉచితంగా పొందుకురు ఉచితంగానే ఇస్తురా మనుషులకి ఏమైనా పైసలు తీసుకొని ఇస్తురా ఏది స్వస్థత కానీ ప్రార్థన కానీ ఒక మెసేజ్ కానీ ఒక సేవ కానీ చేస్తున్నారు కదా మన పైసలు మనం ఖర్చు పెట్టుకొని చేయడం మంచిది ఒకరి మీద ఆధారపడి చేయడం చాలా రాంగ్ అది ఎందుకంటే ఏ ప్రభు మనకు ఉచితంగా ఇచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు నేనైతే రక్షణ పొందుకున్నా నేనైతే ఎవరికి ఒక రూపాయి వేయలేను మనం అందరం రక్షణ పొందుకున్నాను ఎవరికైతే ఒక పైస వేయలేం మరి పైస వేయలేం ఎందుకంటే మేధానం మన సృష్టికర్త మనకు రక్షణ ఇచ్చండు కదా మరి ఇప్పుడు పొందుకున్న మనుషులు వేరొక వేరే బాప్టిజం ఇచ్చారు ఏమి ఇస్తారు ఎట్లా ఇస్తున్నారు వేరే యొక్క రక్షణ ప్రాడన చేస్తారు వేరే ఒక మీటింగ్ మెసేజ్ చెప్తున్నారు కదా ప్రాణాలు చేస్తారు ఎట్లా చేస్తున్నారు బిజినెస్ తోటి చేస్తురా లేకపోతే దేవుని గొప్పతో చేస్తురా ఎవరికి అలా పరీక్షించుకోవాలా ఇప్పుడు డౌట్ నాకు వస్తే నేను చదువుతనే పాస్ అవుతా నేను ఎవరో చెప్తే పాస్ నేను సపోజ్ టీచర్ చెప్పినంత సేపు చదువుతాం బానే ఉంటుంది మళ్ళీ ఇంటికి వచ్చిన టీచర్ మన ఇంటికి రాదు అందుకే మనకు డౌట్ వస్తే మనమే క్లియర్ చేసుకోవాలి దాన్ని అయ్యా ప్రభు నీకు ఇది నాకు ఇది అర్థమైతే ఉచితంగా ఇచ్చిన అంటున్నావు మరి నేను కూడా ఉచితంగానే ఇయ్యాలా కదా నువ్వేం చేయమనో అది నేను చేయ నువ్వేది చేయమనో అది నేను చేయిస్తా ఇక్కడ రాయబడ్డ ఏమేమో మనం చేయాలా వద్దన్నది అది మనం చేయొద్దు అది ఆయన మాట ఒక్కటి కానీ తప్పిననుకో ఎంతవరకు నువ్వు పోయినా సరే మళ్ళీ నీకు వెనుక జీరో మొత్తం జీరోగా తీసుకొచ్చాడు ఆయన కోర్టు కేర్లో పోయే బండి ఎక్కడ కొంచెం మిస్టేక్ జరిగినా నీ మాట తీరు కానీ నీ చూపు తీరు కానీ నీ ప్రవర్తన తీరు కానీ ఏది మిస్టేక్ జరిగినా మళ్ళీ ఎక్కడొస్తాం మనం మొత్తం నూట ఉండరు నూటలకు వచ్చేస్తున్నాం కదా నూటలకు వచ్చినాం అనుకో మళ్ళీ సాడీ చేసి మళ్ళీ చేయాలంటే చాలా టైం పడుతుంది మన జీవితం కూడా అంతే తెలుసా ఇప్పుడు నేను ఒక పది సంవత్సరాలు ముందుకు పోస్ వెనక వచ్చిన నాకు మళ్ళీ నేను ట్రై చేయాలంటే ఎంత టైం పడతాను మస్తు టైం పడుతుంది కనుక అందుకే ఉచితంగా పొందుకున్నాం కాబట్టి ఉచితంగానే ఇయ్యమంటున్నా ఆయన ఆయన ఆయనకి ఏమంటారు ఆయనకు కృప మ కీర్తికి వెగాలంట ఆయనకే మహిమ కీర్తి ఆయనకే కలగాల మనుషులకు గానే కాదు ఇది కీర్త ఏమంటే ఘనత మెప్పులు ఏది మనుషులకు రాగానే వీలేదు కదా తన చిత్తం ప్రకారము దయా సంకల్పము చొప్పున చదవమ్మా తన చిత్త ప్రకారం అయినా సంకల్పం చొప్పున ద్వారా తనకు కుమారులను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని చూడండి మనకు ఎప్పుడో అంట ఆయన మనకి ఎప్పుడో మన మీద స్టాంబీస్ పెట్టేసిండట మనం ముట్టక ముందే కావచ్చు ఇది కదా ఎప్పుడో మనకు పలానా పలాని ఊర్లా పలానా పలా మనుషులు పలానా గ్రూపు పలానా పలాని పేర్లు ఎవరెవరైతే ఆయన పాటిస్తురో ఎవరెవరైతే ఆయన వాక్యలు పాటిస్తారో వాళ్ళందరికీ ముద్రేసేసిండ ఆయన కదా ఎట్లా అనంట కుమారు సీకరించేసినట్టడే తన సంకల్పం చెప్పునంట తన సంకల్పం ఏముంది అని నా బిడ్డలు నేను ఎట్లా నడిచిన భూలోకంలో నేను ఎట్లా క్షమ పొందినా కానీ ఎవరిని మాట అనుకుంటే ఎట్లా ఉన్నాను ఇక ఈ గ్యాంగ్ అట్లే ఉంటుంది ఇక పలాని మనుషులు అట్లే ఉంటారు ఇక పలాని గ్రూప్ అట్లే ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడంటే ఆయన మనం ముట్టముందే తయారు చేసేసాను ఆయన పోయిన ఇష్టం అది ఎంతవరకు ఉండాలో ఉంటారు ఎంతవరకు కావాలో వస్తారు ఆయన ఆయన సంకల్పం ఏది ఉంటే అదే జరుగుతుంది నువ్వు ఎంత ట్రై మనము ఆయన మీకు ఆధారపడడం మంచిది ఆధార ఆధారపడితే ఏం చేశాడు నీకు కాల్చిన తీరుస్తా ఉంటాడు నీ కావాల్చనని ఇస్తా ఉంటాడు కదా చూడండి తన సంకల్పం మనం నెరవేర్చాలంటే ఏం చేయాలా ఆయనను పట్టుకొని నడవాల ఆయన ఎట్లా ఓపిక పడ్డాడు ఎట్లా మనుషులని ఎవరినైనా ఎంత ఏమంటారు ఎంత గలిజు మనిషి రాని ఎంత నీటు ఉన్న మనిషి రాని ఎసొంటలు రాని రోగమున్నలు రాని నొప్పున్నలు రాని అందరినీ ఒకటే తీరు చూసిండు ఆయన ఎక్కడా తేడా లేకుండా దొరలేడు ఆయన అందరినీ ఒకటే తీరు అందరినీ ఒకటే చూసి కాబట్టి ఆయనకు ఆ కృప అంత పెద్ద గొప్ప మనము ఆయన బాటలు నడిచినప్పుడు ఆయన నామంలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరు అందరు నడుస్తున్నారు అందరూ ఒక లేకపోతే ఒకరు ఒకలాగా ప్రేమిస్తురా ఒక్కొక్క ఒక్కొక్కరు మెసేజ్ ఒక్కొక్కరు లాగా వింటున్నారా ఒక్కొక్కరు ప్రార్థన ఒక్కొక్కరు లాగా చూస్తున్నారా ఇక్కడ మాట్లాడేవన్నీ ఈ అనేది సంకల్పం ఎవరికైతే ఉంటుందో ఆయన సంకల్పం నెరవేసినట్టు కదా మనం స్వీకరించడం మన బాధ్యత కదా చూడండి స్వీకరించకపోతే ఇప్పుడు నేను వినకపోతే నాకు నష్టం నేను ఫెయిల్ అయిపోతా ఎగ్జామ్లో నేను వినకపోతే నేను పాస్ కాను నాకు టీచర్ చెప్పినా కానీ ఇంటికి వచ్చి నేను ప్రాక్టీస్ చేయకపోతే నేను చదవకపోతే నేను మళ్ళీ ఫెయిల్ అయిపోతా నేను ఎందుకంటే మళ్ళీ పొద్దుననే కదా తెల్లారి మళ్ళీ నేను పన్నెండు గంటల తర్వాత స్సుకూవాల్సి వస్తుంది అలాంటిది మనం ఎగ్జామ్ పాస్ కావాలంటే అంత అంత కష్టపడతాము మన సృష్టి కడతా నీకు అధికారం ఇవ్వాలంటే నీకు రోగం మీద కానీ దయ్యముల మీద కానీ నీ కుటుంబం మీద కానీ అప్పులల్లో కానీ నీకు విడుదల చేయాలంటే నీ సేవలో నీకు విడుదల చేయాలంటే తన సంకల్పం మనం నెరవేరుస్తున్నామా లేదా తన సంకల్పం చొప్పు మనం నడుచుకుంటున్నామా లేదా కదా మనం ముందే నిర్ణయించుకున్నాడంట మనల్ని తన చిత్ర ప్రకారం తన చిత్ర మనం నిర్ణయించుకుంటుంది కాబట్టి ఎట్లా నడుస్తున్నాం మనం ఎట్లా ఉంటున్నాం మనం కదా అది మనం మనం మనమే చూసుకోవాలా మనల్ని మనమే సరి చేసుకోవాలి అప్పుడే దానికి అర్థం ఉంటది కదా మనల్ని మనమే సరి మనం మనమే ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి మనము మనము తన ఎదుట పరిశుద్ధులమును పరిశుద్ధులమును నిర్దోషులమన్నాయి ఉండవాలనని జగత్ పునాది వేయవాడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు పనులను ఏర్పరచుకునేవాడు చూడండి నిర్దోషమై ఉండవాలనని జగత్ పునాది వేయక ముందే మనల్ని నిర్ణయించుకున్నట్టు ఆయన ఎట్లా ఉండాలా మనం నిర్దోషులుగా ఉండాల మనం నిందలు చేసి చేయలేము తప్పులు చేసి చేయలేము అన్నట్టు కాదు నింద ఏ తప్పులు చేయదంటే మనము నిర్దోషిలో ఉండాలంట అప్పుడే మనకు శిక్ష వడదు తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా దొరుకుతానంటారుషిరా ఎట్లయినా సరే దొరకాల్సిందే ఎప్పుడో దొరకాల్సిందే అది జగత్ పునాది వేయక ముందే నేను మిమ్మల్ని ఏ పరచుకున్నా మిమ్మల్ని నేను సిద్ధపరుచుకున్నా నేను ఇప్పుడు మనం ఓడుకుంటున్నాం అని ఎప్పుడో మన కోసం ప్లాన్ చేసి పెట్టేసిండ ఆయన వాఖ్యలన్నీ నమ్ముకున్న బిడ్డల కోసమే వస్తా ఉంటాయి రిపీట్ అవుతా ఉంటాయి వస్తూ ఉంటాయి రిపీట్ అవుతాయి ఇలా ఉన్న మన వలని మన కోసమే నమ్మినోళ్ళ కోసమే నమ్మినోళ్ళు ఇట్లా ఉండాల నమ్మినోలు ఇట్లా నడుచుకోవాలని చెప్తే ఎట్లా అర్థమవుతుంది అర్థంగా అవ్వదు కాబట్టి నమ్మినోళ్ళని ఎట్లా నడుస్తురు ఎట్లా స్వీకరించినాయని ఎట్లా స్వస్థతలు పొందుకుంటురు జగత్ పునాది వేగం ఉందే నిన్ను నన్ను నమ్ముకున్న ప్రతి ఆయననే ఏర్పరచుకున్నాయని మనుషులది గానే కాదు ఇది మనుషుల వల్ల కలిగినే కాదు ఇది కదా మరి ఇంత గొప్పదేవుడు మన దగ్గర ఉన్నాం దేవా నీ పోలికని నడుచుకోవాలా నీ ఏమంటారు నీ గుణంలోకి రావాలా నీ నీ వాక్యంలో అడ్డం కావాలా నీ సత్యం పట్టుకొని నడవాలా అంటే ఎట్లా నడుజం అని ఎట్లైనా ఎట్లా ఎట్లా ఊపికబట్టి ఉన్నాడు మనుషుల దగ్గర కొట్టినా తిట్టినా నిందలు మోపినా కదా ఉంచిన కూడా ఆయన ముఖం దూడుచుకొని వెళ్ళిపోయాడు మళ్ళీ రివర్స్ మనం మీద నుంచి తో మనం ఊపుటమా తన తన సంకల్పం మరి ఎట్లా జరుగుతుంది మరి కొడితే కూడా గమ్ముడి అంటున్నాయి మనం ఒక నుంచి వెళ్ళిపోతే అది సాల్వ్ అయిపోతుంది అది కదా మనం ఈ రోజులో మనుషులు ఎట్లున్నారు ఎట్లా కొట్టినా మనం చిట్కేసినట్టు మరి ఎట్లా కొట్టినా మనం ముందుకూర్చుటట్టు మరి ఈ రోజులలో తెలుసా ఎట్లా సేవ పాలిస్తుంది నమ్మిన కోసమే తెలుసా ఏది ఇక మెసేజ్లన్నీ దేవుడు రాయబడ్డ ఈకో మాటలన్నీ నమ్మినల కోసమే నమ్మిన ఎట్లా ఉంటారు ఎట్లా రివర్స్ అవుతారు మళ్ళీ ఎట్లా ఉంటారు ఎట్లా తప్పిపోతారు కదా తన సంకల్పం చుట్టుకున్న మనల్ని జగత్పునాది వేగం ఉంది నేను నా అమ్మ గర్భం నేను ఏమంటారు రెడీ కాకముందని నేను నేర్పరచుకున్నాంట పలానే రోజున పలాని టైంలో పలానాడు వస్తాడు వాడు ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఇగో ఇట్లా అని నన్ను ఎప్పుడో ఏర్పరచుకున్నాను ఆయన ఎవరి వల్లనో కాదు ఇది ఎవరు మనుషుల వల్ల కానే కాదు ఇది ఆయన ఆజ్ఞ ఉంటే మనం ఏడ ఊడుకోవాలి ఎక్కడెక్కడ మనం మెసేజ్ వేసుకోవాలి ఎక్కడెక్కడ మనం షేర్ చేసుకోవాలి ఎక్కడెక్కడ మనం కలుసుకోవాలో ఆయన సంకల్పం ఎక్కడ ఉంటే అక్కడ మనం ఖచ్చితంగా కలుసుకోవాల్సిందే ఎక్కడదాకా మనం రావాల్సిందో అక్కడ దాకానే వస్తాం మనం ఎందుకంటే కొన్ని కూడా ఆయన హ్యాండ్వేర్లు ఉంటాయి అన్నిటి మీద అధికారం ఇస్తున్నాడు కానీ నువ్వు ఏడదాకా వెళ్ళాలనో ఆడదాకానే వెళ్తావు కదా ఎక్కడ దాకా మనం ఏ దాకా సేవ చేయాలో ఆడదాకానే చేస్తాం అక్కడి నుంచి ఆయన చిత్తం ఎట్లుంటే అట్లనే నడుస్తుంది కదా తన సంకల్పం నువ్వు మనం నడుచుకుంటే మనం ఆయన బిడ్డలం మనల్ని ఏర్పరచుకుండా ఆయన తన కృపతోటి మనల్ని ఏర్పరచుకుంటాం కదా తన జగత్పు నాది వేయకముందే సో ఇక్కడ ఈ సృష్టి సృష్టింపబడక ముందు ఏమన్నా ఏర్పరచుకుండండి ఆయన కదా దేవుని కృప దేవుని కృప మ ట్టి ఆయన రక్తము ఆయన రక్తము వలన మనకు వల ఆయన రక్తం మనకు విమోచనమును విమోచనము అనగా అనగా మన అపరాధములకు మన అపరాధములకు క్షమాపణ క్షమాపణ మనకు కలిగి ఉన్నది చూడండి చూడండి ఆయన వల్లనే మనకు క్షమాపణ తప్ప ఎవరు వల కాదు మనుషులు ఎవరు వలమనను ఎవరు క్షమించలేరు మన ప్రాణం పెట్టలేరు చూడండి తన రక్తం వలన మనకు విమోచన ఉందంట తన రక్తం వలననే ఎక్కడ విమోచన లేదు ఎక్కడ నీకు స్వస్థత లేదు నేను నిన్ననో ఒకటి మన గ్రూప్ లో పెట్టిన ఆయన ఏమంటుడు అది ఎంతమంది పొజిషన్ చేయలేరు కానీ ఆయన చిన్న ఉన్నప్పటి నుంచే గుట్కలు తినేడంట తిని తిని తిని గొంతు ఖరాబ్ అయిపోయిందంట ఆయనది గొంతు ఖరాబ్ ఎక్కడ హాస్పిటల్లో పోయినా మందులు పనిచేయలేమంట ఆయనకు తెలుసా ఒక గుడ్డైనా సాక్షమిస్తుండు ఆయన ఏమంటుండు మరి అక్కడ ఊరుంటుంది ఆయన అక్కడ నేను ఉంటా కానీ ఏమంటుండు మరి నీకు ఎట్లా తక్కువైందంటే నేను చర్చకి వెళ్తే నాకు తక్కువైంది అంటుండే ఒక కళ్ళు కనిపిన ఆయన ఎప్పటికీ పాటలు వాడమే పని అంట దేవుని పాటలు మన సినిమా పాటలు వాడాలంట ఆయన ఏం పాటలు పాడతాను నేను నేను దేవుని పాటలో వాడతా నీకు నేను ఇష్టపడ నమ్ముకున్నందుకే బాగా అయింది నేను మస్తు హాస్పిటల్ తిరిగిన నేను గుట్కలు బాగా తింటుట్టి సాగార్లు నాకు గొంతు ఖరాబ్ మాట రాలేకుండే నాకు నాకు మందులు వాడలేవు అసలు మందులే నాకు కదా ఒక గుడ్డి ఈ రోజులు అప్పుడు కూడా గుడ్డలకు చూపు వచ్చిందని చెప్పేసి మనం వాక్యాలు విన్నాము ఇప్పుడు కూడా చూడు ఒక ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా మనిషి సాక్ష్యం ఇస్తున్నాడా నాకు గొంతు పోయి ఉండే నాకు గొంతు పని చేయలేకుండా నాకు పాటలు వచ్చినాయి నాకు మాట పాట పాడుతున్నాను అయ్యా నేను నేను శృతిస్తా నేను నీ పాటలు పాడతాను అని అనుకున్నట్టిపోయినట్టయినా మళ్ళీ ఆయనే ఇప్పటి వరకు ఆయన్ని సుతిస్తున్నాయి ఆయన ఆ రోజులా మనం సాక్షాలు చూస్తున్నాం గుడ్డలకి ఇట్లా చూపు వచ్చింది దేవుడు ప్రార్థన చేస్తాను చెప్పేసి ఈ రోజులలో కూడా మళ్ళీ మూగా వాడు మరి ఇక్కడ మొత్తం మాటలు పాడిపోయినాయని మళ్ళీ మాట్లాడుతున్నా కదా ఈ రోజులలో ఆ రోజులలో ఆయన మాట ఎప్పటికైనా నెరవేరుతుంది ఆయన చెప్తే నాకు మంచిగా అనిపించింది కదా అది అయ్యా చూడలేని మనిషి ఎంత సాక్ష్యం చూడండి చిన్నప్పటి నుంచి ఆయన కన్ను మరి అది చూడండి పక్కలు దొరకపోయిరంట చర్చికి పక్కలు దొరికపోతే నాకు బాగా అయింది నేను మనిషికి ఆయనని తన సంకల్పము అక్కడ జరగాల్సింది అక్కడ జరిగింది ఆయనకి కదా ఒక మనిషి కన్ను లేని మనిషి ఒక నెక్స్ట్ మళ్ళా ఏమైంది ఉట్కలు తిని గొంతు కరాబోయి మాట పోయిందంట మాటలు వచ్చినాయి ఆయనకి పాటలు వాడుతా ఉంటాడంట ఆయన బస్ ఎక్కితే పాడలేనంటే కానీ మనకు అన్ని ఉండి మనం కాలు చేతులు అన్ని మనకు మైండ్లు అన్ని సరట్ ఉన్నాక అన్ని మంచిగున్నాక టైం దొరికితే అని సూచిస్తాం లేకపోతే లేదు ఎప్పుడు పని పని ఎప్పుడు బిజీ బిజీ ఎప్పుడు పని అయితే మరి ఆయన కూడా మనకు అందుకే మనకు ఒకవేళ ఇబ్బంది వచ్చినప్పుడు ఎట్లా అనే విధాలు మనకి ఎట్లా మనల్ని విమోచిస్తాడు నువ్వు బిజీ ఇప్పుడు ఎట్లా వచ్చినావు అంటే అప్పుడు ఏం చేస్తాం మనం కదా ఒక గుడ్డి ఒక మూగ అయినా ఒక గుడ్డి సాక్ష్యం ఇస్తుంది ఇక్కడ కదా మరి మనకు అన్ని వంచునాకు మన ఆయన శృతిస్తున్నామా ఆయన గనపరుస్తున్నామా ఎదుటి వాళ్ళని తిరుతున్నామా ఎదుటి వాళ్ళు అసహించుకుంటున్నామా ఏమైనా తొందరపాటు మన దగ్గర అది మనలో మనమే సరి కదా ఏమంటుండు ఆయన రక్తం మనకు విమోచన వస్తుంది తప్ప మనకు స్వస్థ వస్తుంది తప్ప ఎవరి రాదు ఎక్కడ మనకి విమోచన రాదు ఇంత గొప్ప దేవుడు మనకు ఉన్నాక దేనికి భయపడదాం ఎందుకు భయపడదాం అవసరమే లేదు భయపడాల్సింది కదా నువ్వు ఎక్కడ ఏ స్టేజ్ లో ఉండి ఎక్కడ మెసేజ్ ఎట్లా చెప్తున్నావు అనేది ఎక్కడ చూసుకుంటే మనం జాలి అది చూసుకొని ఖచ్చితంగా మనము మనుషులను చూసి చెప్పాల్సి వస్తాయి కొన్ని మెసేజ్లు తెలుసా లేకపోతే అంత రిజవర్స్ అయిపోతుంది మనకి అందుకే మనకు అన్న అప్పుడే హెచ్చరిస్తూనే ఉంటాడు జాగ్రత్తగా చూసి మనం ఎక్కడ అక్కడ ఫస్ట్ అక్కడ ఏమేమి ఉన్నా సరౌండ్ చూసుకోవాలా మనం మనుషులు ఉన్నారు వాళ్ళ వాళ్ళ ప్రవర్తన ఉందని చెప్పేసి వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పినాం అంత ఇంకేమీ లేదు ఇక్కడ మనం ఉండనే ఉండం అందుకే నువ్వు ఏం చెప్పాలను ఎక్కడ ఇన్ని వేం చేయాలో అన్ని నీకు దేవుడు బయలుపరుస్తాడు ఆయన చిత్ర ప్రకారం నువ్వు వెళ్తే ఆయన దగ్గర నువ్వు మొర అన్ని నీకు ఆయన ఏం చేస్తాడు అప్పకించేస్తాడు కదా ఈ రోజులలో ఒక మూడు వాడు సాక్ష్యం ఇస్తుండు ఒక గుడ్డైన సాక్ష్యం ఇస్తుండు కదా పది చదవను పదొకటి చదివిస్తూ నెక్స్ట్ వెళ్ళిపో ఈ సంకల్పమును బట్టి ఈ సంకల్పమును బట్టి ఆయన పర్లోకంలో పరలోకంలో ఉన్నవే కానీ ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును సమస్తమును సమకూర్చవ సమకూర్చవ నిర్ణయించుకునే ఏదైనా సరే ఆయన దగ్గర తప్ప నీకు ఎక్కడ దొరకదు భూమి మీద కానీ పరలోకం అనేది కానీ సరే ఆయన సంకల్పం లేదు నీ దగ్గరికి ఏం రాదు కదా సమస్తమా వీస్తులో ఏకమైన ఏకముగా సమకూర్చవాలనని తనలో తాను నిర్ణయించుకున్నాను ఆయన మొత్తం ఆయనది దగ్గర పెట్టుకొసుకుంటూ నీకు ఏది కావాలో అడుగు ఇచ్చేస్తాడు ఆయన నాకు ఏది కావాలని నేను నాకు ఇచ్చేస్తాడు ఆయన అన్ని నీకు అప్పకి నీకు విడుదల మనం మనుషుల దగ్గర అట్లా విడుదల మనకి దేవుడు కదా మరి విడుదల నాకు నాకు ఇబ్బ అంటే నాకు ప్రాబ్లం ఉన్నది నేను ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు అది వస్తుంది రీణం దీని వలన నేను తక్కువైంది తెలుసా నమ్ముతారా మీరు నేను పండుకొని ఏడిస్తే అటు ఇటు కన్నలకెళ్ళి గారి నాకు మెత్త నానిపోతుండే దిండు అంటారా నేను మెత్త అంట మనం మెత్త అంట కొంతమంది దిండు అంటారు అది నానిపోతుండే తెలుసా మేము ఏడిస్తే నేను ఏడిస్తే అయినా నేను ఎందుకు కుట్టించినా దేవో అంటుంది నేను ఒక్కోసారి అంత ఇబ్బంది అలాంటిది ఇప్పటి నాకు లేకుండా అయిపోయింది నాకు ఏ స్వబోల్ నాకు స్వస్థత కలిగింది అయిన నాకు స్వస్థత కలిగింది కదా అంత గొప్పదేమో అనుకున్నాం కా మస్తు ఇట్లా నేను ఏడిస్తే ఇట్లా ఎప్పుడు పోయి నేను సల్ల ఇళ్ళలా ఎప్పుడు స్నానం చేయాలా ఎప్పుడు ఇట్లా మనం బ్లేడ్ తోడి గీక్కోవాలా ఎప్పుడు నేను బట్టలు పేసి నేను గాలికి తిరగాల అదంత ఇబ్బంది ఉంటుండే తెలుసా నాకు ఆ విషయం అన్న కూడా తెలుసు అన్న కూడా మస్తున్నా కొన్ని ఫుడ్ కూడా అది ఇట్లా ఈ ఫుడ్ తిన ఆ ఫుడ్ తినను అన్న కూడా నాకు ప్లానింగ్ ఇచ్చింది అది ఎట్లా కాలేదు నాకు ఫుడ్ వల్ల కూడా కాలేదు నాకు అది దేవుడే నాకు స్వస్థత ఇచ్చింది చుప్ప మనం నడిస్తే నీకేమి కావాలో నీకేమవసరం ఉందో నాకేం అవసరం ఉందో నువ్వు ఎక్కడెక్కడ సేవకి వెళ్ళాలనో ఎక్కడెక్కడ నువ్వు మెసేజ్ చెప్పాలను ఎక్కడెక్కడ స్వస్థతలు జరిగియాలను ఆయన చిత్తం ప్రకారం నువ్వు నడిస్తే ఖచ్చితంగా నీకు ఆయన తోడుంటాడంటున్నాయన నీకు నాకు తోడుంటాడంటు నమ్మిన ప్రతి ఒక్కరు ఆయన మీద ఆధారపడి ఉండడం చాలా మంచిది వాళ్ళు ఎంత పెద్ద స్టేజ్లో ఉన్నా సరే ఎప్పటికోటికి వాడాల్సింది కింద ఆయన ఆయన పట్టుకొని ఏదో రకంగా ఆయన కింద పడేస్తాడు ఏదో రకంగా అయినా అక్కడ నుంచి తిన్ను తీసేస్తాడు ఆ వెళ్ళి నన్ను తీసేస్తాడు ఎవరైనా సరే ఒకటే రీతిగా చూస్తా ఆయన కదా ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఎట్లా ఉండనంట తగ్గించుకొని తను తాను తగ్గించుకొని జీవించాలంటారా అంట అట్లా అట్లా లేకపోతే మాత్రం ఎవరు లేకపో నేను లేకపోతే నాకు పాలం నేను లేకపోతే నా క్షేమ అంతే కదా ఆయన వల్లనే స్వస్థత జరుగుతుంది ఆయన రక్తం విమోచన వస్తుంది మనిషికి లేకపోతే ఎక్కడ విమోచన రాదు ఎక్కడా నీకు స్వస్థత కదలగదు అదే పేసులు రెండు ఆరు నుంచి చూస్తున్నాం క్రీస్తు వేస్తున్నందు ఆయన మనకు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన అత్యధికమైన తన కృప మను రాబో యుగములలో రాబోయుగములలో కనపరచు నిమిత్తము కనపరచు నిమిత్తము చూడండి ఏమంటుండో తన కృప తన కృపలు లేకపోతే మనం ఏం చేయలేం తెలుసా అత్యధికమైన తన కృప వలనంటే అత్యధిక మన ఆయన కృపకి ఏమంటారు అంతు ఏమంటారు అంతు కొలతా ఏం లేదంట అత్యధికమైన కృపతోటి మనల్ని ఆయన రాబో యుగములో సంకల్పమును రాబో యుగములలో కనపరుచుకుంటే మనల్ని ఏమని చేసినంట చదువు సారీ క్రీస్తు చేసినందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపాయమును రాబోగములలో కనపరచం చదువు కింది చదువు మనలనుక మందు చూడండి ఒక్కసారి మనము రక్షణ పొందినంగా మళ్ళా మనం బతికినట్టే కదా ఎక్కడ నిన్ను నువ్వు ఆయన పట్టుకుని నడిసి ఎక్కడ ఊర్చి పెట్టుకుంటాడు ఆయన ఆయన సన్నిధిలో పరలోక ఆయన పక్కకు నేను ఊర్చి పెట్టుకుంటా కదా మనం బతికినప్పుడు చూస్తానే కదా అనుభవం వచ్చాడు అంటారు కదా మరి మనం కల ద్వారా దర్శనాల ద్వారా కానీ చూడడం ఇదే నువ్వు బాప్తిస్ట్ ఒకసారి బాప్స్ మనం పొందుకున్నాక మళ్ళా లోకాశాల తట్టు లోక తలపుల తట్టు లోక ఆచారాల తట్టు తెలియమనుకో మళ్ళా మనము ఏమంటారు మళ్ళా మనం అత పాతానికి వెళ్ళిపోయినట్టే తచ్చి ఒక మనిషి తెచ్చినాక కొత్తగా గుణగానాలు రావాలంటాం కదా మరి మనకు వస్తున్నాయా కదా గుణగణాలు రావడం ఏంది మళ్ళా అరే నేను ఫస్ట్ నేను ఇట్లా ఏసుటి ఇట్లా నేను ఇట్లా సిమెంట్ ఎవరు చూడరు కానీ నేను ఇట్లా ఏసు ఇక్కడ ఊతు అట్లా వేసు ఇట్లా చేసుటి భూతు మాట మాట్లాడుతూ ఆయన ఆయన నమ్మినాక ఆయన నామంలోకి మనం వచ్చినాక మళ్ళీ ఏ చేసినా సరే అది లోకం తడి తెలుసా కదా నువ్వు ఏసో పక్కన నేను నువ్వు మనం అందరం కూర్చోవాలంటే ఆయన సంకల్పం ఏంది ఆయన నడుచుకొని ఉన్నాడు అమన నడుచుకోవడం చాలా అవసరం కదా అన్నిటికి ఓపిక పడ్డాడు ఆయన అన్నిటి ఓపిక ఓపిక ఓపిక మంచి చాలా మంచిది తెలుసా ముఖ్యంగా ఆయన నమ్ముకున్న బిడ్డలకు ఓపిక చాలా అవసరం ఉంటుంది కదా ఓపిక లేకపోతే మనం ఏమీ చేయలేం మన జీవితంలో మీరు విశ్వాసం ద్వారా మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు చూడండి మనం విశ్వాసం పెడితేనే ఆయన మనం రక్షిస్తాడు కృపచేతనే మనల్ని రక్షించతనే మనం రక్షించాయన నీ గొప్ప నా గొప్ప మన గొప్ప ఈ ఉబ్బరి కాదది కదా నమ్ముకున్న ఈ ఎంతమంది రక్షణ ఉంది వాళ్ళందరి గొప్పనే కాదు ఆయన కృప వలనే నీకు నాకు రక్షణ వచ్చింది అంటుండే ఆయన ఇది వలన కలిగినది కాదు దేవుని వరమే దేవుడు ఒక వరమే మనం రక్షణ పొందడము ఇక్కడ ఊసుకోవడము ఇక్కడ మనం అందరం ఇట్లా కమెండ్ అయ్యి ఇట్లా పాటిస్ ఏమంటారు మనం చర్చ జరుపుకోవడము ఆయన వాక్యాలను మనం బోధించుకోవడము ఆయన ఆక్యం మనం ఇక్కడ అందరము ఒకరికొకరం పంచుకోవడము ఆయన కృప వరమే అయినా కృప లేకపోతే అడుగు కూడా నేను బయట పెట్టలేను అడుగు కాదు కదా నేను ఇట్లా ఒక కన్ను రేపు కూడా ఒకటి కృప ఆయన కృప లేకపోతే మనం ఇందా ఇందా శక్తింతుడైన దేవుని నమ్మిన ఇప్పుడున్న మనుషులందరూ ఎట్లా ఉన్నారు ఏం చేస్తురు వాళ్ళ ఓపిక ఎంత వరకు ఉంది సపోజ్ నేను తప్పు చేసిననుకో క్షమించే గుణం అవతల వాళ్ళ లేకపోతే వాళ్ళు రకమే నేను సరే వాళ్ళు చేసినాక నేను క్షమించ గుణం లేకపోతే నేను కూడా వాళ్ళకేనే వాళ్ళ ఆయన ఆయన తప్పు చేసిన నేను ఎందుకు మాట్లాడాలా నేను తప్పు చేసినా కదా ఆయనకి మాట్లాడాలా ఇట్లా మనం మనం ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం అనుకో ఆయన కృప ఎక్కడ ఉంటది ఆయన కృపవరం ఎక్కడ ఉంటది కదా చూడండి తన కృప ద్వారానే మనకు రక్షణ వచ్చింది అన్నట్టున ఆయన రక్తం వలన వచ్చింది మళ్ళా ఏమైంది ఆయన కృప వల నీకు రక్షణ వచ్చింది ఆయన కృప వరమేనంటే ఇది ఆయన వరమేనంట కానీ మనుషుల కలిగినది కాదు ఇది ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఆయన కృపతోటే రక్షణ ఉంది కదా తెలివైన వాళ్ళని కాదు చదువుకోలేదు ఎవరికి తేడా లేకుండా అందరినీ ఒకటైతే చూస్తాడు కాబట్టి ఎక్కడెక్కడ ఎవరెవరు రక్షణ పొందిరో ఎక్కడెక్కడ ఎవరైతే ఉన్నారో ఎంతమంది పాటిస్తారు ఆయన ఆగ్న ఎంతమంది నడుచుకుంటలేదు ఆయన ఆగ్న ద్వారా ఎంతమంది నేను స్వీకరిస్తలేదు ఎంతమంది రివర్స్ అవుతున్నారు ఆయనకి నేను కూడా కొన్ని విషయాల నేను కూడా మస్తు అడ్జెస్ట్ ఉంటాయి ఆయనకి అటుపోతు మళ్ళీ ఒకసారి కొంచెం దూరం ఉంటుంది కొంచెం వస్తుటి కానీ నాకు మొన్న ఒక ఫోర్ డేస్ నుంచి అసలు నేను ఆయన ఏమైనా చేయగలుగుతానా అనిపించింది తెలుసా నాకు నాకే నాకే డౌట్ వచ్చింది నేను అసలు దేవిని ఏమైనా చేయగలుగుతానా నేను ఆయన పట్టుకోగలుగుతున్నా నేను ఆయన ప్రశ్నించగలుగుతున్నా నేను నువ్వెంతరా అని అంటే నేనేం చేస్తానని అదే కదా నాకు అనిపించింది అప్పటి నుంచి నేను నేను నాది తప్పు అంటే కొన్ని కొన్ని విషయాల నేను ఆయనకు దూరం అయిపోయాను నేను ఎందుకే నువ్వు ఎటు నా దగ్గరికి రావాలా ఒకవేళ నువ్వు నా దగ్గరించి వెళ్ళిపోయినా కూడా నీకు ఏమి దొరకదు సున్నా అంటుండే ఆయన లూటు పోయినా మేము చేయను లూటు పోతుంది అంటాం కదా అట్లా నీకు లూటుపోయిన చేన్లను దొరికితే నీకు ఒక కాయ కూడా దొరకదు అంటున్నాయి ఆయన అందుకే నువ్వు నన్ను కాదని నువ్వు ఏం చేయలేవు అడుగు కూడా కాదు కదా నీకు రూపాయి కూడా నీకు బరకత్ ఉండదు రీపాయి నీకు సంపాదన ఉండదు అసలు నీ జీవితంలో మేలే ఉండే అంటున్నాడు నన్ను కాదని మీరు ఏమి చేయలేరంటున్నాడు ఆయన నాకు నన్నే నాకు ఒక వచ్చింది కళ ద్వారానే నన్ను నాలుగు గంటలకు లేపి అసలు ఎందుకు అసలు అసలు నువ్వు చేయకపోతే నాకేమి ఇబ్బంది అన్నట్టుగా మాట్లాడండి తెలుసా నాకు అనిపించింది ఏమో నిజమే కదా తప్పు నాదే కదా అసలు నేను నీకు దూరం అయిపోవడమేంది ప్రభుత్వ దూరం అయిపోతుంది కదా లాసు అయినా మనం దూరం అయితే దానికి మన లాస్ మనకే కదా అందుకే అంటుండే అప్పుడప్పుడు మనం ఇస్తా ఉంటాడు అప్పుడప్పుడు మనకైనా తన సిగ్నల్ పంపిస్తా ఆ సిగ్నల్ బట్టి మనం నడిచాం అనుకో ఆయన ఆజ్ఞ బట్టి అనుకో మన జీవితాలు బాగుపడతాయి కదా నాకు అనిపించింది నేను అనుకున్నా నేను అప్పటి నుంచి ఇప్పుడు వరకు నా మైండ్ ఎంత ఫ్రెష్ ఉందంటే నేను అరే నాది అన్ని ఉన్నేనా ఇంకా అన్నట్టు అప్పుడప్పుడు పోతుంటే అప్పుడప్పుడు వస్తుంటే ఆయన కూడా విస్కొచ్చేస్తుంది తెలుసా నువ్వు జాబ్ మానేసి పో మళ్ళీ అదే జాబ్ వస్తుంటే పోతుంటే అక్కడ చులకనైపోతాం కూడా ఎంతసేపు మనం భారస్తాడు ఆయన చేసి మళ్ళీ ఈ తప్పులు చేసి మళ్ళీ వచ్చి తప్పులు చేసి నేను తప్పేం చేయలేదు కాకపోతే ఆయన సన్ని లేని కూర్చోవడం చాలా ఆపేసినాడు అనమాట కదా చేయడం కొంచెం ఇట్లా గడపడం ఆపేసిన నేను నేను ఎవరేం అనలేను ఎవరేమి నిందించలేను ఎవరేం అది ఆయన మీద కొంచెం అది నేను అందుకే అంటున్నాడు ఆయన మీరు ఏ నన్ను కాదని మీరు ఏమీ చేయలేరు అంటుండే ఆయన మొత్తం ఆయనకు మనం సరెండర్ అయిపోవడం చాలా మంచిది అప్పుడు శిక్ష తక్కువ పడుతుంది అంటారు కదా తప్పులు చేసే మనం మనము శిక్ష తప్పులు చేసే క్షమాపణ ఉంది తప్పులు క్షమాపణ ఉంది అనుకో బయట మనకు తేడా వాళ్ళకి మనకు ఒకటే కదా ఆయన నమ్ముకున్న మనము కదా తన కుప్ప ద్వారానే మనం రక్షించింది కాబట్టి మనుషుల్లో ఇవ్వదు కాదంటే ఆయన ఉరమేనంటే ఇది ఆయన వచ్చిన వరం అంటే రక్షణ ఆ వరాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి ఆ వరం కదా ఆ ఫలాన్ని ఎట్లా కాపాడుకోవాలి మనం మన రక్షణ మనం కాపాడుకోవాలంటే ఆయన ఎట్లా నడిచిండో మీద ఉన్నన్ని రోజులు రూపతోటి దయతోటి జాలితోటి కదా ప్రతి ఒక్క జాలితోటి చూసిండే ఆయన తేడా చూల్లే ఆయన తొందరపాటు కొందరపాటు కొంచెం అంటే అట్ట బ్రదర్ అప్పుడు బ్రదర్ అని ఎక్కడ అగ్రిమెంట్ చేయడానికి వీలేదు అసలు కదా అందుకే ఆయన చేసినప్పుడు మనము ముఖ్యమైన మనం ఎదురు జవాబు చెప్పడానికి వీలదు మన దగ్గర ఇంత చిన్న కుమన్నా సరే ఏ విషయం అయింది సార్ అది తప్పుడు నీది ఉన్నా లేకపోయినా నువ్వు ఎక్కడ నీకు పొరపాటు ఉందనుకో నీది ఒకవేళ లేకపోయినా సరే నువ్వు అప్పించినట్టుగానే ఉండాలా అప్పీసిన ఎట్లయినా సరే నువ్వు క్షమా క్షమించే నీకు లేకపోతే చాలా నాకు లేకపోతే చాలా కష్టం నాకు క్షమించే మన హృదయం మనకు లేకపోతే కదా చదువు మరియు వాటి అందు తొమ్మిది తొమ్మిది అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనో అతి వీలు లేదు క్రియల వలన ఈ దక్షణ మనకు రాలేదు క్రియలు ఎట్లా అంటే దానం చేసే గురుతోటి ఆయన ఆయన కృపతోటి మనకు వచ్చింది రక్షణ ఎవడు అతిశ ఇంపడానికి వీళ్ళేదంటున్నాడు ఆయన కదా కృపతో రక్షింపబడింది కాబట్టి ఆయన కృపతో మనకు రక్షణ వచ్చింది కాబట్టి అతిశడించడానికి అసలే వీళ్ళేదంట గర్వించడానికి నన్ను రక్షించ గర్వమే అసలు అయ్యా నన్ను దేవా అని చెప్పేసి మనం సంతోషంగా ఆయన దగ్గర అణిగి ఉండడం మంచిది అదే అంటుండే ఎవడు అతిశ ఇంపడానికి అంతే మన పని ఇప్పుడు ఇంకోటి చూసుకున్నాం మనము పిలుపులు రెండు రెండులో చూద్దాం పిలుపులో రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండో వచ్చిన నుంచి చూసుకున్నాం మనం మీరు మీరు ఏక మనస్సులో ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలవారుగా ఉండి ఒక్కదాని మనస్సు ఉంచు నా సంతోషమును పరిపూర్ణము చేయడి ఒక్కదాని ఆయన మనము ఏమంటారు ఆయన మనం ఉండాల చూడండి మీరు ఏక మనసు కలిగినట్లు ఏక ప్రేమ కలిగి ఉండు కలిగి ఏక భావం గల వారై ఉండి ఒక్కదాని అన్నీ మనసు నుంచు సంపూర్ణం చేయుడి ఒక్కదాని మనం ఆయన మంది ఆయన మనం మనసు పెట్టాలా ఆయన మనం మనం మొత్తం ఏమంటారు మనం ధ్యానం మన ఇంట్రెస్ట్ మనం మొత్తం ఆయన మీద మనం ఆధారపడాలా మనకు మనం పొందుకోరు ఒక రక్షణకి విలువ ఉంటుంది నాలుగు చూడండి నేను నా సొంత అవసరాల కోసం ప్రారంభ ఎట్లా చేస్తున్నాను నా సొంత అవసరాల కోసం ఎట్లా ఆయన దగ్గర తొందర అంటే ఆయన దగ్గర ఎట్లా నేను నాకు ఇది కావాలా ప్రభావ నాకు ఇది కావాలని ఇతరులకు కూడా సమస్య వస్తే ఇతరులకు కూడా ఇబ్బంది వస్తే అట్లే ఏమంటారు అంటే నన్ను నేను ఎట్లా ప్రేమించుకుంటానో ఇతరులు అట్లా ప్రేమి ఇది మనందరూ గెలిచిందే ఇది ఎవరైతే పాటిస్తలేరో వాళ్ళ కోసం ఇది ఎవరైతే సొంత పాలలో సొంత అవసరాల కోసం తొందరపాటు ఎట్లా దేని ఒక మనిషికి బాధ వస్తే ఒక మనిషికి రోగం వస్తే ఒక మనిషికి అప్పులు ఉంటే అట్ల ఏమంటున్నాయన కదా లేక చేయకపోతే మనకి ఆయనకి తేడా లేదు అసలు మనకి తేడా లేదు ఇంకా కదా ఏడు చదువు మనిషి కాబట్టి ఇక్కడ చూడు ఫేస్బుక్ కోసం ఆయన ఆయన ఇక్కడ మన కోసం చెప్పుకుంటున్నాడు ఎట్లా ఉన్నాను చూడండి నేను మనుషుల పోలికగా పుట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రక్తునిగా చేసుకోలేను చూడండి ఇక్కడ ఎవ్వరు ఆయనకి పోర్సు చేయలేదు తండ్రి తప్ప మనుషుల్లో ఇవ్వరాని ఇబ్బంది పెట్టలేరు అంటే నువ్వు ఇట్లనే రక్షణ అక్కడ తండ్రి ఉంది కాబట్టి ఆయన రక్తం వల్ల మనకు క్షమాపణ కాబట్టి ఇక్కడ అని భరించింది తెలుసా ఆయన అంటే మనుషునికి ఎట్లా ఎందుకు భరించి అంటే మనుషులు కూడా ఈ భర ఏమంటారు శమను తట్టుకోగలరు అనే లెక్కలు వచ్చి చేసింది ఇంత శ్రమ మనం దట్టుకుంటాం అసలు అదే కొడుతనే తట్టుకోము ఎవరైనా ఏమైనా మాట నింటనే తట్టుకోము అట్ ఎట్లా నన్ను నాది ఎక్కడో తప్పు ఉంది మనం ప్రశ్నించడం తప్ప అయ్యా సరేలే ఏసపు ఇట్లా నా పిల్స్లో ఏం చేస్తాడు ఈ మాట అన్నప్పుడు సపోజ్ ఎవరు మన మీద నింద ఓపినప్పుడు అక్కడ ఏసులో నీ ప్లేస్ లో ఉంటే ఆయన ఏం చేసేవాడు మనం ఏం చేస్తున్నాము అనేది చూసుకోవాలా మనం అప్పుడే ఆయన పోలికలు ఆయన నడవడిక చొప్పున ఆజ్ఞ ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడిచినట్టు తెలుసా చూడండి ఆయన మన ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన వల్లనే మనకు రక్షణ వస్తుంది కాబట్టి తనను తానే అప్పగించుకుండా ఆయన మనుషులు ఎవరైనా పట్టుకోవడానికి వీలు లేదు సృష్టించిన సృష్టి మనుషులను మా తప్పించుకోవడం పెద్ద కష్టమా అది ఆయన తిల్వామిద మీద వేయబడితేనే ఆ రక్షణ ఆ రక్తం వల్లనే మనకు క్షమాపణ వస్తుందని చెప్పేసి ఆయన వచ్చిండేది తప్ప అసలు ఎవరైనా ఇక్కడ ఇబ్బంది పెట్టలేరు నీకు మనకున్న ప్రతి బిడ్డకు ప్రతి ఒక్క సేవకులకి ఈ కొల సమాసం వస్తే ఇలాంటి ఒక ఏమంటారు క్షమా వస్తే భరించుకుంటారా అనేదాన్ని అప్పగించు కదా మనం సపోజ్ నింద మోపితే మనం ఊకుంటామా నింద మోపినా సరే మేము ఏం చేయాలంటున్నా భరించుకోండి ఆయన ఎందుకంటే ఆయన పోలిక మనం నడవాలంటే ఎట్లా ఆయన గుణగనాలు మనకు మొత్తం వస్తాయి ఆయన పోలిక మనం నడిచినట్టు తెలుసా లేకపోతే మనం ఏమీ చేసినా ఫలించలేం తనని చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా రాబడి తనని తానే రుక్తినిగా చేసుకున్నంటే ఆయన తనను తానే అప్పగించేసుకున్నంట ఆయన కదా మనం ఏం చేస్తున్నాం అనేది చూడాలా కదా మనం ఏమైనా చేస్తున్నామా మనం ఇక్కడ ఆయన పాటిస్తున్నామా ఆయన మాటలు మనం స్వీకరించినమా లేదా ఇప్పటి వరకు ఏం పట్టుకునే ఎక్కడ మనం పొరపాటే మనకి ఇష్టమా పని విషయంలో కానీ కదా మన సేవ విషయంలో కానీ తొందరపాటే మనకి తొందరపాటు అసలే ఉన్నది తెలుసా ఏ సో నమ్ముకున్న ప్రతి ఒక్కరికి తొందరపాటు ఉండడానికి ఎక్కడ తొందర అడలేడు ఆమె ఆయన ఒక మెసేజ్ చెప్పేటప్పుడు కానీ మనుషులకు బోధించేటప్పుడు కానీ నాకు ఆకలవుతుంది నాకు బస్సు వస్తుంది నాకు ఇది ఎప్పుడైనా సరే చెప్పినప్పుడు మనుషుల డౌట్లన్నీ క్లియర్ చేసి మనుషులందరూ కావాల్సిన స్వస్థత వరాలు స్వస్థతలు అన్ని ఇచ్చినా కానీ అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయిండు ఇప్పుడున్న మనుషులు బిజీ బిజీ లైఫ్ బిజీ లైఫ్ కదా మన బాధ్యత ఆయన ఏం చేసిండు మనం అట్లా అందులో ఒక టెన్ మనం అంత హండ్రెడ్ మనం చేయాలంటే మనం ఉండలేము ఇంకా మనుషులేం కదా ఆయన మరి మనుషులాగా భరించి నేనా మనం భరిస్తే ఇంకా చాలా మంచిది కదా అందుచేతనే పరలోక మందు ఉన్న వారిలో కానీ భూమి వారిలో కానీ చూడండి పరలోక మందు కానీ భూమి మీద ఉన్న కానీ ఎక్కడున్నా సరే భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతిదాని మోకాలు ఏసు నామములో వంగునట్టు చూడండి ఎక్కడ భూమి మీద కానీ ఏమంటారు పర్లోక ముందే కానీ ఎక్కడైనా ఆయన నామంలో ఒక్క మోకాలు వంగాల్సిందే ఎప్పటికున్నా కదా ఎప్పటికన్నా సరే ఆయన నామంలో రక్షణ పొందాల్సిందే దునియా మొత్తం కదా రక్షణ ఉండాల్సిందే ఆయన నామంలోనే విమోచన తప్ప ఎక్కడ నీకు విమోచన దొరకదు ఎక్కడ నీకు రక్షణ దొరకదు అంటున్నాయన కదా ఇంత క్లియర్గా రాయబడ్డాది తెలుసు ఏమంటుడు నా నామం వలన ప్రతి ఒక్క మోకాట్లు చూడండి ఎవరైనా ఎంత పెద్ద మనిషి కానీ ఎంత పెద్ద ఎవరైనా సరే లాస్ట్కు ఆయన దగ్గరికి రావాల్సింది రక్షణ పొందాల్సింది అంటున్నాయన కదా మరి ఇక్కడ రాయబడ్డ వాక్యాలన్నీ ఆయన బిడ్డల కోసమే కదా నడుస్తున్నామా లేదా ఎట్లా ఉంటున్నామో మనం లేదా ఏం చేస్తున్నామో మనం లేదా చూసుకోవాలి మనం మనమే చూసుకోవాలి ప్రతి ముఖాలు అంటే ఏసునామలు వంగాలంట వంగునట్లు కదా పదకొండు చదువు ప్రతి నాలుక ప్రతి నాలుకయు నాలుకయు తండ్రి అయిన దేవుని తండ్రి దేవుని మహిమార్దమై మహిమార్దమై ఏసు క్రీసు ప్రభు అని ఏసు క్రీసు దేవుడు ఆయనను దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు ప్రతి నామమునకు పైనామము పైనామమును చూడండి ప్రతి నాలుక ప్రతి ఒక్క మనిషి ఆయన ఒప్పుకోక తప్పదు అన్ని నామముల కన్నా పైనామము అన్నయ్య ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఇదే మాట అన్ని నామల పైనామము అని ఉచ్చరిస్తేనే నీకు కార్యాలు జరుగుతాయని అన్నాడు కదా ఇక్కడ చూడండి అదే ఇక్కడ ఉన్నాయి మనకు అన్ని నామములు పైనామము ఆయనకు పెట్టబడ్డదంట ఆయనకు అనుగ్రహించబడ్డదంట ఆయన దగ్గర మనకు కూడా ఈ అన్ని పవర్స్ నీకు రావాలంటే ఆయన ఆయన ఎట్లా నడుచుకుంటే అట్లా నడిస్తే నీకు వస్తాయి తప్ప లేకపోతే రావాలి నేను అట్లా జీవిస్తే నాకు ఇది వర్తిస్తుంది నేను జీ దీని ఈ వాక్యాలను బట్టి నేను నడుస్తేనే పాస్ అవుతాను నేను లేకపోతే ఫెయిల్ అవుతాను మళ్ళీ నేను ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుంది అప్పుడు ఎక్కడో ఏమన్నట్టు ఉంటుంది కదా ఏ స్ట్రబుల్ జీవితము బా ఒక బాయిల వాడ తెలుసా అదే నాకు సంవత్సరం కూడా బయటకు వస్తే తెలుస్తా అంటారు అందుకే మనం రుచులు అన్ని స్వస్థతలు అన్ని మనం గురాలు పొందుకున్నాక మళ్ళీ మనం వెనుకకి వెళ్ళిపోయినాం అనుకు అవి చేసిన మేళ్ళని ఎటు పోతాయి కదా ఎన్నో కార్యాలు ఎన్నో ఎన్నో మన జీవితాలు ఎన్నెన్నో కార్యాలు చేసినాక మనం తప్పిపోవడానికి వీలు కదా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన నామని విషయపెట్టడానికి వీలు లేదు పన్నెండు మంది శిష్యులు చూసింటారా వాళ్ళ ప్రాణాలు పోయేంత సరే ఆయన ఇష్టపెట్టలేరు ఆయనని వదిలేరు ఆయనని కదా అంతర్శమని మీదికి రానియాడు అంతర్శమ నీకు నాకు రానియాడు ఆయన నమ్ముకున్న బిడ్డకి ఎవరికి అంతర్మ రానియాడు ఇప్పుడు ఆయన ఏదో రకంగా నేను అక్కడి నుంచి తప్పించేస్తాను ఆయన అంత దేవుడు మాకు తెలుసా కదా మూడు చదువు పొలిసి రాష్ట్ర పత్రిక ఒకటి అధ్యాయం మూడు వచ్చంక మందు కొరకు ఉంచబడినా బట్టి నిరీక్షణను బట్టి మీకు కలిగి ఉన్న విశ్వాసం చూడండి ఏమంటుంది ఇక్కడ పర్లోక మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి కృషి చేస్తున్నందు మీకున్న మీకు కలిగి ఉన్న మీకు కలిగిన విశ్వాసం కూర్చి చూడండి అక్కడ మన కోసం ఇక్కడ సాక్ష్యం మరలోక మంది ఇక్కడ వరలోక చూడండి పరిశుద్ధి చదవం పరిశుద్ధులందరి మీద పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను మీకున్న ప్రేమను గూర్చి గూర్చి మేము విని మేము విని ఎల్లప్పుడు ఎల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు చూడండి క్షమించే గుణం ఇప్పుడు ఉన్న వాళ్ళ కోసం మనం ఎంతమంది దప్పి పూతురు వాళ్ళకి అలా వాళ్ళ కోసం నియాల్సిన బాధ్యత మనది కదా నమ్మిన ఇప్పటి వరకు ఆయనకు ఆయన నమ్మినలకే తెలుస్తుంది మనుషుల విల్వ తప్పిపోయి అదే తప్పిపోతే నిన్న నేను ఎట్లా నేను మళ్ళీ నేను తీసుకురావాలని చెప్పేసి లడ్డోళ్ళకేం కదా ఇక్కడ వీళ్ళు సాక్ష్యం ఇస్తారు ఇక్కడ మన కోసం కదా ఎంతమంది దప్పిపుతురు మళ్ళీ వాళ్ళ కోసం మనం చేయడం ఎంతమంది కోసం ఉన్న వాళ్ళందరి కోసం మనం ప్రాడయ్యాలంట మరి ఎంతమంది కోసం ఎవరైనా మనం చేస్తున్నాం చూసుకోవాలి కదా ఏమా గంట రెండు గంటలు మా అంటే కదా అందరి ఇక్కడ ఇక్కడ ఉండి చేస్తే ఎక్కడో వినపడించిన వినబడినట్టు నేను ప్రార్థన కదా నువ్వు అందరికి కనుక అందరి కోసం అని చెప్పేస్తే అందరి కోసం వార్త ఇచ్చేస్తుంది అది చూడండి కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అంటున్నాయన కదా అదే తులసీలు రెండో అధ్యాయం ఇది ఒకటి విశేషం మనం ముంచుకున్నాం రెండు చూద్దాం ఇంకా తులసీలకు రాసిన పత్రిక అధ్యాయం ఐదో వచ్చినం నేను నేను శరీర విషయంలో ఇది చాలా వర్షం మనకి దూరంగా ఉన్నాను చూడండి శరీర విషయంలో ఏం చేశానంట దూరంగా ఉన్నాడంటా ఆయన నమ్ముకున్న వాళ్ళు దూరంగా ఉన్నారా ఏం చేస్తురు చూడండి ఆత్మ విషయంలో ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను మీ యోగ్యమైన ప్రవర్తనను తీస్తునందలిందలి స్థిర విశ్వాసమును స్థిర విశ్వాసమును చూచి చూచి ఆనందించున్నాను ఆనందించుచున్నాను కదా స్థిర విశ్వాసం ఉండాలండి స్థిరమైన విశ్వాసం ఆయన మీద నీకు ఉండాలంట ఉంటే ఏం చేస్తాం సాక్ష్యం నమ్ముకున్న బిడ్డలే నమ్ముకున్న బిడ్డల కోసం సాక్ష్యం ఇస్తారంటా అప్పుడు ఉన్న శిష్యుల కోసం మనం ఇట్లా ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాము ఇట్లా కష్టపడ్డరాలు ఇట్లా ఇబ్బంది పడ్డా సరే స్వార్థ మన దాకా వచ్చిందని చెప్పేసి నెక్స్ట్ జనరేషన్ లో కోసం అట్లా మాట్లాడుకోవాలంట ఆయన నమ్ముకున్న తులసిలు మూడు రెండు చూస్తాం వాటి మీద భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు చూడండి ఒక్కసారి మనము రక్షణ పొందినంగా మళ్ళా వీటి సట్ తిరగమంటున్నాయన కదా ఏ దాని ఆశ పెట్టుకోదంట నీకేమి కావాలో ఆయన అడిగే చేసి ఏ రకంగా ఆయనకు ఏ రకంగా కావాలో నీకు ఆయనకు తెలుసు నీకు ఏ రకంగా ఇవ్వాలని ఆయనకు తెలుసు అదే రకంగా నీకు కదా అదే రకంగా నీకు అదే రకంగా స్వీకరించాల మనం మనుషు ఎక్కడ భూమి భూమిలో ఏమైనా భూమి వాటి మీద మనం మనసు పెట్టుకోదు మనం ఏమంటారు మన ధ్యానం మొత్తం దాని మీద ఉండదు ఆయన మీద ఆధారపడిందమ్మా కదా ఎందుకంటున్నా ముచ్చట చూడండి ఏలయనగా మీరు మృతి పొందినగా మృతి పొందితో కూడా దాచపడి ఉన్నది ఆల్రెడీ మనం చచ్చిపోయినాం మళ్ళీ మనం ఏం తన రక్తం మనకు విమర్శించని మళ్ళీ లేపిండు ఇప్పుడు ఎక్కడ ఉన్నా మనం ఆయన దగ్గర మనము దాచబడి ఉన్నాం మళ్ళీ మనం బయటికి వెళ్ళిపోతే ఆయన ఏం చేస్తాడు చెప్పండి నేను మనం బాధ్యత అయిపోయినాం అనుకో లేనికైనా మనం బ్లోన్ అయిపోయినాం అనుకో ఆయన తప్పేముంది మన తప్పే అది ఇంకా కదా మన తప్పే అది మొత్తం మనకు సంబంధించి కదా రక్షణ పొందినాక ఒకసారి ఆయన నామోళకు వచ్చినాక మళ్ళీ లోకతటి తిరగడానికి అసలే వీళ్ళేది కదా తిరిగామనుకో అది ఏమంటారు నీకే అప్పకి అది నీ ఇష్టం నీ లైఫ్ పెట్టడానికి బతకేస్తాను అది కదా ఆయన సంవత్సరాలు దాచిపో వంద సంవత్సరాలు బతకాల్సిన మనిషి డెబ్బై సంవత్సరాలు యాభై సంవత్సరాలు చచ్చిపోవడం అంటే ఇదే ఇక వ్యతిరేకంగా తిరగడం ఆయనకి తిరిగిన వంట నీకు ఎప్పుడో నీ టకెట్ ఇచ్చాడో ఆపడైపోతాను నీ జీవితం కదా మనం ఆయన మీద ఆధారపడి ఉంటే నువ్వు బతకాలో ఏమేమి తినాలో ఎక్కడెక్కడ నువ్వు ఎట్లా ఉండాలో నీకు నీకు ఇచ్చేసి కదా ఎనిమిది చూడు ఎనిమిది చూసి మనము ఆపేసుకుందాం ఎక్కడ ఏం నీ దగ్గర ఏముంటే నీకు దేవుడు దూరం ఉండుంటాడు అనేది ముచ్చారు ఇక్కడ ఇప్పుడైతే మీరు ఇప్పుడైతే మీరు కోపము కోపము చూడు ఆగా కోపము దగ్గర కోపం ఉండదు ఆగ్రహం ఉండదు దుష్టత్వం ఉండదు దూషణ దూషణ చూడండి ఆయన నమ్ముకున్న బిడ్డల దగ్గర నుంచి కోపం ఉండదంట ఆగ్రహం అంటే కోపము కోపం అలాగా ఆగ్రహం అలాగా దుష్టత్వం అంటే అసహించుకోవడం దూషం అంటే కొన్ని నిందమా నీ నోటి నుంచి మీ నోట బూతుల మాటలు ఏది మీరు రావద్దంట ఆయన నమ్ముకున్న ప్రతి ముచ్చట ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఒక మాట నమ్ముకుని ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన నోట నుంచి భూతులు రావద్దు అంటుండే ఆయన ఏం రావాలా యశ్వను శృతించడమే యశ్వను ఘనపర్చం రావాలా తప్ప నువ్వు ఎట్లనన్నా కానీ నేనేం చేసిన అసలు ఏమంటుండే నీ దగ్గర దోషం రానే అవద్ద దోషించే మనసు కానీ కోపం కానీ నీ దగ్గర నుంచి వచ్చిన కదా అప్పుడు ఎక్కడున్నట్టు ఆయన ఆయన కోప పడలేడు మనుషుల మీద మరి మనం కోపపడితే ఏమర్థం అది అందుకే అంటుండే మీరు కోప కదా క్షమించే గురం మీరు అందరూ పొందుకోండి ఎవరైతే పొందుకుంటలేరో ఎవరైతే ఆయన దూరం నుంచి దూరం అవుతుందో పరుషులందరూ కదా వాళ్ళ కోసం మనం బా ఏమంటారు నమకూర కోసం మనకి మనమే ఏకా కలిగి ఉండడం అనమాట కలిగి ఎంతమంది తప్పిపోతురో వాళ్ళకు మనం ప్రాణం చేయడం అయ్యా ఏ బిడ్డ తప్పిపోతుందో తప్పిపోవడానికి వీల్లేదు ఎంతమంది పరిశుద్ధులు తప్పిపోతున్నానో నీ నమంలా వాళ్ళ తప్పిపోవడానికి వీల్లేదు మళ్ళీ రావాలా మళ్ళీ నీ సేవ మళ్ళీ నీ కట్టాలా కదా నీ దగ్గర కోపము అగ్రహము దుష్టత్వము ఈ నోటి నుంచి బూతు మాటలు వచ్చినాయనుకో అక్కడ ఎస్వ్వు నీ దగ్గర ఉండడు నా దగ్గర నా దగ్గర కూడా బూతు మాటలు వస్తే నా దగ్గర ఉన్నాడు విశ్వబు కదా నేను ఎప్పుడు మా ఆమెకి ఉంటా నేను అబద్ధం మాట్లాడనని చెప్తాను నేను ఎందుకంటే నేను అబద్ధం చెప్తే ఆమె నన్ను కానీ దేవుడు నన్ను చూస్తాడు అందుకే నువ్వు సాటుకున్నా నువ్వు ఎక్కడున్నా నువ్వు ఏం చేసినా సరే ఆయన నిన్ను చూస్తూనే ఉంటాడు నన్ను చూస్తూనే ఉంటాడు ఆయన నన్ను ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు ఆయన మనం మాట్లాడే మాట ఎట్లుండాలంటే ఉప్పేసినట్టు ఉండాలి మనం కారంనట్టుండదు మన మాటలు కదా అప్పుడే మనిషి రక్షణ పొందుతాడు మన మాటలు విని మన స్వభావం చూసి కదా తన గుణగల మనం కలిగి ఉండడం అంటే అంత ఈజీ కాదు అది కలిగి ఉండడానికి మనం ట్రై చాలా అవసరం ఉంటే ఇంకా చాలా మంచిది ఎవరైతే లేరో అది పాటించడం చాలా అవసరం కదా మనతో మనం మాట్లాడుతున్నాడు మన సంకల్పం జగత్ పునాది వేగముందే మనందరినీ సిద్ధపరచుకున్న అప్పుడే మనం రెడీ చేసేసిండా ఈ టైంలో ఇక్కడ వీళ్ళు కూడుకోవాలని చెప్పేసి మనది గొప్పగానే కదా అది కదా రక్షణ పొందడం మనము ఉచితంగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఉచితంగా ఉచితంగానే ఇయడం చాలా అవసరం మనుషులకు కూడా కదా దేవుడు మాతో మాట్లాడిన మరి వాక్యాలు దేవుడు తన మాటలు దీవించు కాక చాలా చిన్న చేసుకుందాం మేము సోదరు దేవా గొప్ప కుందనాలు చేసినందుని ప్రభావాలు మాట్లాడి కుందనాలు చేశ్వ అయ్యా ఎంతమంది ఈ వాక్యాన్ని స్వీకరిస్తలేరు నేను కూడా స్వీకరించకపోతాను మీరు నాతో మాట్లాడిన రేషావ ఎంతమంది స్వీకరిస్తలేరు వాళ్ళందరూ స్వీకరించలాగా ఎంతమంది తప్పిపోతారు రేషా వాళ్ళందరూ తప్పిపోకుండా మలిని నీ నామాలకు ఖర్చు లాగా ఫీస్ అనేది ఖర్చు లాగినా మీరే సాయం తెచ్చండి ఇన్న ప్రతి ఒక్క వ్యాఖ్యలు వేసుకోవామందరం పాటించాలా ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళకి పాటించలాగునా మీరే సాయం ఇచ్చేసి ఇన్న ప్రతి ఒక్కరు దివించి ఆశ్రంచి అవసరం తెచ్చండి ఇంకొప్ప దివానికి కొందనాలు చెప్పంగా తీసుకోబా నేను కూడా దాన్ని పాటించడం అవసరం అది లేకపోతే నన్ను వర్తించేది నేను కూడా పాటించాలా అందరూ పాటించలాగునా మీరే సాయం ఇచ్చేసి వచ్చిన పథకం దిగించి ఆశ్రించి వాళ్ళ సేవలలో మీతో ఉండి అవసరాల తీర్చి విడుదల మీద చేసి దేవని రాక్షితపరుచుకున్నామని ంతండి మన ప్రభు అయిన ఏప్ప మరిచు దాత నడిపింపు మనందరికీ తోడైండు కాకర్స్